स्तोत्रम स्तोत्र परशुद्र मैमलाज कृपगल दवा आलोच करता आलोचनाकर्ता करड़ा వర్ణములు విరిచిన దేవా జీవాధిపతి సర్వాధిపతి సర్వశక్తి మంత్రానికి వందనాలు ఆయన మరి దినమంతా రాత్రంతా పగలంతా మమ్మల్ని కాచి కాపాడదేవా ఇక్కడ నామం ఇద్దరు లేక ముగ్గురు ఉంటే మరి మమ్మల్ని సమకూర్చిన దేవా నీకు వందనాలయన సుప్రభ మరి వాక్యం మాట్లాడి దేవా మీ నామానికి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోండి ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశ్చర్యం దేవా మరి శివచాటం మరుగుపరుచుకోలే వాక్యం మంత్రం అవలంబించుకొని వాక్యం అర్థం చేసుకోవాలి దేవా మీరే మాకు తోడేవాలి మరి ప్రతి విషయంలో మీరు సాయం చేయండి గొప్ప వనర స్మితలు మనమానికి మహిమ ప్రేమా ప్రేమాసయ ప్రేమా ప్రేమా ఏసయ్య ప్రేమా మారనిది మరవనిది వీడనిది ఎడబాయనిది మారనిది మరవనిది వీడనిది ఎడబాయనిది ప్రేమ ఏసయ ప్రేమ ఏసయ ప్రేమా ప్రేమ ఏసయ్య ప్రేమ తల్లి మరచిన గాని నన్ను మరవ ప్రేమ తండ్రి విడిచిన గాని నన్ను విడువ నన్న ప్రేమ తల్లి మరచిన గాని నన్ను మరవ నన్న ప్రేమ తండ్రి విడిచిన గాని నన్ను విడువ నన్న ప్రేమ నీ ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ తన కౌగిట్లో నన్ను హత్తుకున్న ప్రేమా నేను ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమా తన కౌగిట్లో నన్ను హత్తుకున్న ప్రేమా ప్రేమ ఏసయ్య ప్రేమా ప్రేమ ఏసయ్య ప్రేమా ప్రేమాయ్య ప్రేమా ప్రేమా ఏ సయ ప్రేమా నేను మరచిన గాని నన్ను మరువ నన్న ప్రేమ నేను విడచిన గాని నన్ను విడవ ప్రేమ నేను మరచిన గాని నన్ను మరువ నన్న ప్రేమ నేను విడచిన నను నన్ను విడవ నన్న ప్రేమ నీ పడిపోతుంటే పట్టుకున్న ప్రేమా తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమా నీ పడిపోతుంటే పట్టుకున్న ప్రేమా తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమా ప్రేమా ఏ ప్రేమా ప్రేమాయ్య ప్రేమా ప్రేమా ఏసయ ప్రేమా ప్రేమా ఏ సయ ప్రేమా నేను పుట్టక ముందే నన్ను ఎన్నుకున్న ప్రేమ నేను ఎరగక ముందే ఏర్పరచుకున్న ప్రేమా నేను పుట్టక ముందే నేను ఎన్నుకున్న ప్రేమ నేను ఎరగక ముందే ఏర్పర్చుకున్న ప్రేమ తనారచేతుల్ల చెక్కుకున్న ప్రేమ ఏదలోతుల్లో దాచుకున్న ప్రేమ తనారచేతుల్ల చెక్కుకున్న ప్రేమ ఇదలో తుల్లో నన్ను దాచుకున్న ప్రేమా ప్రేమ ఏసయ ప్రేమ ఏసయ్య ప్రేమ ప్రేమ ఏసయ ప్రేమా ప్రేమ ఏసయ ప్రేమా మారనిది మరవనిది వీడనిది ఎడబాయనిది మరనిది మరవనిది వీడనిది ఎడబాయనిది ప్రేమా ఏసయ్య ప్రేమా ప్రేమా ఏసయ్య ప్రేమా ప్రేమా ఏసయ్య ప్రేమా ప్రేమా ఏసయ్య ప్రేమా ఆమెన్ కనుగొన్నారా విన్నారా కనుగొన్నారా దేవుడు చూపిన ఈ మార్గం విన్నారనుగున్నారా దేవుడు చూపిన ఈ మార్గం మార్గము కనుగొని నా పరలోకం కనుగున్నారా విన్నారనుగున్నారీను అనుపురమేగి నాయి అనుపురమేగి మృతుడనులేపిన దేవుడని నాయనూ అనుపురమేగి మృతుడను లేపిన దేవుడని పట్టణ మను సమరయ స్త్రీకి పట్టణ మను స్త్రీకి పరిశుద్ధత చూపిన నాదుడని విన్నారా కనుగున్నారా విన్నారా కనుగున్నారా విన్నారా కనుగున్నారా దేవుడు చూపిన ఈ లోకం మార్గము కనుగొని పరలోకం విన్నారా కనుగున్నారా గిరికో పట్టణపురమే గీ ఇరికో పట్టణపురేగి అందుని కన్నులు తెరచిన దేవుడని ఇరికో పట్టణపురమే అందుని కన్నులు తెరచిన దేవుడని పిల్లని కాన విందులలో నా విందులలో ద్రాక్ష రసమును ఇచ్చిన రాజు అని విన్నారా కనుగొన్నారా విన్నారా కనుగొన్నారా దేవుడు చూపిన ఈ లోకం దేవుడు చూపిన ఈ మార్గం మార్గము కనుగొని నా పరలోకం విన్నారా కనున్నారా థ్యాంక్ యూ పరిశుద్ధుడేవ మా ప్రియ పరలోకపు తండ్రి నీకు ఎంతో వందాలిసయ్యా భూమి ఆకాశాన్ని సముద్రాన్ని ఒకటి సమస్తమును మీకు నోటి వాక్కుదారు సృష్టించిన గొప్ప దేవుడు ప్రభావ నీకు ఎంతో వందాలిసయ్యా ఈ దినవంతో మీరు మమ్మల్ని కాచి కాపాడారనైనా మీ సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టుకున్నారు సాయంకాల సమయనైనా మీకు ఎంతో వర్ణాలనైనా మీ వాక్యం మేము ధ్యానించబోతుండగా మీ కృపలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి మా జీవితాలు సరి చేయండి మా హృదయాలు సరిచేయండి మీకు అంగీకారంగా మీరు ఉండడానికి సహాయపడి మా పాపం క్షమించండి ప్రభు మీ కృపలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నైనా మీ నూతనమైన పరిశుధాత్మ అభిషేకం అనుగరించి పర్లోకొప జ్ఞానం అని గురించి ఈ వాక్యం లేని సత్యాన్ని గ్రహించలాగినా మా ఆత్మీయ నేతలెప్పి మీరు మాతో మాట్లాడి మహింపొందమని ఇక సమాప్తి చివరి అంచుకు మేము వచ్చేసినమైన మా జీవిత కాలంలో ప్రభావ మేము ఏ రీతిగా మేము వెంబడించాలా ఏ రీతిగా ప్రభావ మీ సేవ చేయాలా ఏ రీతిగా మీ కొరకు మేము సాక్షి ఉండాలా అనేకులు మీ చెంత నడిపించాలా ఒక ప్రయాసం మేము ఉంటుండగా ప్రభావ మీరు మమ్మల్ని నడిపించండి బలపరచండి మీరే మార్గం సరళించండి ప్రభావ మీకు పరిశుద్ధమ నడిపింపు మాకు అనుగ్రహించి వాక్యం ధ్యానిస్తున్నగా ప్రభావ మీరు మాతో మా ప్రవర్తన అంతట్లో మీ యొక్క అధికారిక మిలువబడుతున్నమైన మీరే మా హృదయం మాతో మాట్లాడి మహింపందమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామార్ తండ్రి మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామందరికి శుభములు తెలియజేస్తున్నాను వాక్యములకు వెళ్ళక ముందు మతైసు వార్త లోకాస్తు వార్త తొమ్మిదో నుంచి ఒక వాక్యాన్ని మనం గాయనిస్తున్నాము ఇరవై మూడో వచ్చినంలో తన శిష్యులతో ఒక మఠ ఇక్కడ చెప్తున్నట్టు మనం చూస్తున్నాము ఇక్కడ మరియు ఆయన అందరితో ఇట్లా చూడండి ఆయన ఎవరితో చెప్తాను అందరితో అంటే అక్కడ ఎంతో మంది ఉన్నారు శిష్యులు ఉన్నారు ఆయన వెంబడించే జన సమూహం ఉంది ఎంతో మంది ఉన్నారు అక్కడ అందరితో ఇట్లా నేను ఎవరైనాను నన్ను వెంబడింప గోరిన తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సెలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలను తన ప్రాణమును రక్షించుకున్న ఊరువాడు దాన్ని పోగొట్టుకునను నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని రక్షించుకునను ఒకడు లోకమంతి సంపాదించి తన ఆత్మను పోగొట్టుకునే వాడికి లేక నష్టపరచుకునేలా వానికి ఏమి ప్రయోజనం ఈ విషయాలు ప్రభువు తన శిష్యులతో చెప్తున్నాడు అక్కడ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి మన మాట్లాడుతున్నాడు కాబట్టి ఈ వాక్యం మనం ఏ రీతిగా అర్థం చేసుకుంటాం ప్రభు చెప్తున్నక్కడ తన ప్రాణాన్ని దక్కించుకున్న వాడు తను పోగొట్టుకుంటాడంట కాబట్టి ఆయన వెంబడించడం అంటే ఏంది ఆయన సిలువను వెంబడించడం అంటే తన శిలువును తను వెంబడించుకొని నన్ను వెంబడించమన్నారు అంటే ప్రతివాడు తన శిలువును ఎత్తుకొని తను వెంబడించాలా ప్రభుని అనే విషయం చెప్తున్నా కాబట్టి ఆయన వెంబడించడం అంటే ఏంది అసలు సిలువంటే ఏంది మొట్టమొదట సిలువ అంటే దాని అర్థం ఎట్లా అర్థం చేసుకుంటాం సిలువ అంటే మరణానికి సాదృశ్యం కదా మరణ శిక్షకు సాదృశ్యం సిలువంటే తృణీకరింపబడిన జీవితానికి సాదృశ్యంగా ఉంటుంది తిరస్కరింపబడిన జీవితానికి సాదృశ్యంగా ఉంటుంది కాబట్టి ఎందుకు మనుషులు సెలువ వేస్తారంటే ఏదో ఇతను పాపం చేసిండు ఏదో దుష్కారం చేసిండు అని అనేక విధాలుగా దీన్ని అర్థం చేసుకోవచ్చు కానీ ఆయన సెలవు మటుకు మనకి ఏం జ్ఞాపకం చేస్తుందంటే మనిషి పాపపు జీవితం నుంచి విడుదల కల్పించడానికి ఆయన సెలవుబడ్డాడు ఇది మనం తెలుసుకున్న సత్యం ఈ లోకస్థాన్ని ఎందుకు సెలవు వేసినట్టు ఆయన నేరం చేసిండు అని చెప్తా ఉంటారు కాబట్టి ఆయన ఏ నేరం చేయలేదు కానీ మన పాప దోషాలన్నిటినీ ఆయన సెలవు మీద మన కొరకు భరించి మనకు విడదలు కల్పించింది ఇది సత్యం అయితే ఆయన బిడలతోని ఆ మాట ఎందుకు చెప్తున్నాడు ఆయనే మోసిన శిలువ కానీ ఆయన బిడలు కూడా తన శిలువును ఎత్తుకుని వెంబడించాలని చెప్తున్నాడు అక్కడ కాబట్టి ఆయన వెంబడించడం అంటే ఒక విషయం అర్థం చేసుకోవాల ప్రతి ఒక్కరు కూడా ఆయన ఏ రీతిగా ఆయన సెలువను మోసినాడు తన జీవిత కాలంలో ఎలాంటి పరిస్థితులకి ఎదురైంది ఏ రీతిగా తన సెలువను ఆయన మోసుకొని ఆ కపాలమని ఆ కొండపైకి తీసుకెళ్లి సిలువే పడ్డాన్ని ఆ ప్రయాసంలో ఎంతగా ఆయన పొందిండు ఎంతగానో తృణీకరింపబడిండు ఎంతగానో ఆయన జీవితము అంతగా ఎంత భయంకరమైన స్థితిలో ఉంది ఎందుకుంది కేవలం మన ఆయన ఆ రీతిగా తన జీవితాన్ని పనంగా పెట్టి తృణీకరింపబడిన వాడుగాను వ్యసనకాంతుడు గాను చూడ వాడు గాను ఆయన ఎంత భయంకరమైన స్థితి మన కొరకు ఆయన అలాంటి గొప్ప దేవుడు చెప్పే మాటలు ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తాం అప్పటికైనా సెలవు వేయబడలేదు కానీ ముందుగానే చెప్తున్నా ఆయన అప్పటికి వేసుకోవాలి సెలువ వేయబడలే కానీ ముందుగా ఆయన చెప్తున్నాడు ఆ మాటలు ఎందుకంటే శిష్యుల్ని తరబి చేస్తుంది అక్కడ శిష్యుల్ని వాళ్ళ జీవన విధానం ఏంది వాళ్ళు ఎలాంటి ఏ రీతిగా ఉండాలా తర్వాత అనే విషయాలు ఆయన ప్రిపేర్ చేస్తుండక సిద్ధపరుస్తుండ ఇది మనం అర్థం చేసుకోవాలా ప్రతి ఒక్కరిని మనం ఆ రీతిగా సిద్ధపరచాలా ఆయన మరణం పొందక అందరిని సిద్ధపరుస్తుండ చూడండి కాబట్టి ఇది మనం ఎట్లా అర్థం చేసుకుంటాం ఒకటి సర్వలోకాన్ని సంపాదించుకుంటే తన ఆత్మను పొడగొట్టుకుంటే ఏం లాభం కాబట్టి సిలువంటేనే మరణం కాబట్టి సిలువంటే సైతానికి కూడా భయమే చూడండి ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి యేసు ప్రభుతో పాటు శిష్యులు సేవ చేస్తున్నారు ఎంతో కానీ ఒక విషయం ప్రభు అక్కడికి జ్ఞాపకం చేస్తుంది చూడండి ఒకసారి మత్త మత్త వార్త పదహారో అధ్యాయం లోకి మనం వెళ్తున్నాం ఇప్పుడు మత్తవార్త పదహారో అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినంలో పేతు అని ప్రభు ఒక విషయం చెప్తుండం చెప్తుండంటే మత పదహారో అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినంలో మరియు నీవు పేతురువు ఈ బండ మీద నా సంగమ కట్టుదువు కాబట్టి పేతుతో దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయన మరణించక ముందు ఎన్నో విషయాలు మనం చెప్పినట్టు మనం చూస్తూ ఉంటాం మనం అంటే ఎట్లా తన శిష్యుల్ని ఆయన సిద్ధపరుస్తున్న తన సేవకులకు ఆయన మరణించిన తర్వాత ఏ రీతిగా తన సంఘాన్ని స్థిరపరచాలా ఏ రీతిగా మీరు జీవించాలనే విషయాలు ఆయన బోధకుడు మన బోధకుడు మన ప్రభు అంటే ఆయన గురువు మనకి తన శిష్యుల్ని ఎట్లా తరిబిత్ చేస్తాడో ముందుగానే అనే విషయం ఇది మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలా కాబట్టి ఇక్కడ పేతురు ఆత్మీయ స్థితి ఎట్లా ఉంది ఈ రోజు నీ నా ఆత్మీయ స్థితి ఎట్లా ఉందో మనం ఇక్కడ అర్థం చేసుకోవాలా ఒకవేళ అట్లా ఉన్నమేమో మనము మనం పరిశీలించుకోవాలా చూడండి నీవు పేతురు అంటే బండ అని ఉంది కదా ఫ్రూట్ నోట్స్ లో పేతులను అను శబ్ద రాయి అని అర్థం అంటే రాయి అంటే స్టోన్ అంటే బండ అన్నట్టు కాబట్టి ఆ బండ క్రీస్తాను మనకు తెలుసు అయితే ఆ ఈ బండీద నా సంగమును కట్టుదు కాబట్టి దేవుని సంగము బండ మీద కట్టబడుతుంది కాబట్టి పునాది అసలైన స్థిరమైన పునాదులు కట్టబడుతుంది తర్వాత పాతాలపు చూడ ఏముంది అక్కడ పాతాల ద్వారములు దాన్ని ఎదుట నిల్వ నేరు అని నీతో నిచేముగా చెప్పుచున్నాను చూడండి పాత లోకపు ద్వారాలు అంటే ఏ దుష్ట శక్తి కూడా ఏ ద్వారాలు కూడా ఏ సైతాన్ శక్తులు కూడా దు ఆయనకు ఏమున్నా కానీ వాడి రాజ్యం కానీ అది కూలిపోవలసిందే అనే విషయం చెప్తున్నా అక్కడ తర్వాత పరలోక రాజ్య తాలాబు చేతులు చెవులు నీకు కాబట్టి తాలాబు చెవి అనేది ఒక్కడ కాదు ఎన్నో తాలాబ్ చెవులు ఉన్నాయని విషయం చెప్తున్నా అక్కడ కాబట్టి ఇది మనం గ్రహించగలం కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకున్న విషయం ఏంటంటే ఆ పేతుడితో చెప్తున్న విషయం పరలోక మందు పరలోక రాజ్యం తాలా చేతులు నీకు ఇచ్చేదని అనడు తర్వాత నీవు భూలోక మందు దేని బంధింపుదో అది పరలోక మందు భూలోకమందు దేని విప్పదో అది పరలోక మందు అక్కడ కాబట్టి ఇందులో ఆత్మీయ సత్యాలు ఏందంటే భూలోకం ఏంది పరలోకం ఏంది కాబట్టి పరలోకం ఎక్కడుంది మీ మధ్యలో ఉందని చేసి ప్రభు కాబట్టి ఇక్కడ నువ్వు ఏదైతే ఓపెన్ చేస్తావో అది ఓపెన్ అయిపోతుంది అని చెప్తున్నా అక్కడ ఇక్కడ నువ్వు దేనైతే నువ్వు బంధిస్తావో అది బంధింపబడుతుంది అంటే సర్వ మొత్తం మీద సైతాను బలం మీద అధికారం ప్రభు ఇచ్చిండు కాబట్టి ఈ అధికారము ప్రభు ఇచ్చినన్ని పేతుడికి అది జ్ఞాపకం చేస్తాడు అతనితో చెప్పాను అని అంటే ఆల్రెడీ అధికారం ఇచ్చాను చెప్తున్నా అక్కడ అవి జ్ఞాపకం చేస్తాడు తర్వాత ఏమైంది చూడని తర్వాత అటు పిమ్మట తాను క్రీస్తునని ఎవరితోనే చెప్పవద్దని తన శిష్యులు ఖండితంగా ఆగ్నిపించారు అంటే ఆయన బయలుపరుచుకున్నప్పుడు అది పేతిలో మొట్టమొదటి తక్కువని చెప్పగలి కాబట్టి అది అతనికి దేవుడు ఇచ్చిండది అయితే ఇక్కడ నుంచి జాగ్రత్త మనం పరిశీలించే వాక్యం ఏంటంటే అప్పటి నుండి ఏసు ఎరుశూలమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను చాసుల చేతను అనేక హింసలు పొంది ఈ విషయం మనం అర్థం చేసుకొని ప్రధాన యాజికులతోనూ పెద్దలతోనూ తర్వాత అక్కడ పెద్దలున్నారు తర్వాత ప్రధాన యాజకులు ఉన్నారు అంటే దేవుని సేవకులు కూడా ఉన్నారు శాస్త్రులు ఉన్నారు అనేక హింసలు పొంది చంపబడి మూడో దా లేసుట అగత్యం అని అంటే గ్యారెంటీ ఏసు తన శిష్యులు తెలియజేయటం మొదలు అంటే ఆయన పునరుద్వాని గురించి చెప్తున్నాయన నేను ఏ రీతికైతే నేను చంపబడతాను కొట్టబడతాను నన్ను అనేక హింసలు పెడతాను నన్ను అయినాగా నేను మూడో దెబ్మ తిరిగి లేస్తా అని శిష్యులకి ముందుగానే చెప్తా ఉన్నాడు ఇది మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంది ఏంటంటే నాకు ఒక ఇప్పుడు ఒక విషయం నాకు జ్ఞాపకొస్తా ఉంటుంది ఏంటనంటే ఈ లాక్డౌన్ కు ముందు మనకి బోరల తీర్పు గురించి మీకు తెలుసు కదా బోరెల తీర్పు చిన్న ప్రవక్తలు కాని అవన్నీ గానీ రాబోయే దేవుని ఉగ్రత ఈ లోకం ఎట్లా రాబోతుంది ప్రవశాలను ఏ కాలంలో ఎట్లా నెరవేర్తాయి అవన్నీ దేవుడు ముందునే సిద్ధపరిచి అనేక మంది విషయాలు దేవుడు మనకు అవి బయలుపరిచింది ఆ టైంలో కానీ అవి నెరవేరే అంటే అవి నెరవేరే టయానికి మనం ఎట్ల సేవ చేయాలా ఏ రీతిగా మన సేవను కొనసాగించాలా అనేది దేవుడు ముందుగా మనల్ని సిద్ధపరిచిండు అక్కడ ఆ వాక్యాల ద్వారా అయితే అది అమలు పచ్చ టయానికి ఏమైతుందంటే దాని నుంచి తొలగిపోతున్నారు అంటే అది మర్చిపోయారు అన్నట్టు కాబట్టి శిష్యులతో తరచుగా ఎన్నోసార్లు చెప్తున్నాయినా కానీ మళ్ళీ ఎక్కడ ఆయన మరణం పొందక అవన్నీ జ్ఞాపకం చేస్తాడు ఈ రోజు కూడా దేవుడు కూడా మనకి అవన్నీ జ్ఞాపకం చేస్తాడు ఆయన ఎంబడించే వాళ్ళు ఏ రీతిగా ఉండాలనే విషయం అవి జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు ఆ విషయం ప్రభు చెప్తున్నాడు అక్కడ అయితే చూడండి అక్కడ ఏం జరుగుతుంది ఇరవై రెండో పేతురు ఆయన చేయి పట్టుకొని ప్రవ్వ అది నీకు దూరం గాక అది నీకు కలగదని ఆయన గద్దింపసాగాను ఏ ప్రభుని గద్దిస్తున్నాను ప పేతురు అంటే ఆయన ముందేనే చెప్తున్నాడు అదే మర్చిపోయినా అన్నట్టు కాబట్టి మానవ జీవితం మతి మరుపు జీతం అన్నట్టు ఎన్ని ప్రవచనాలు ఎన్ని విషయాలు ప్రభు మనకు జ్ఞాపకం చేసినా గానీ మనం మర్చిపోతా కాబట్టి అవి జ్ఞాపకం చేసుకోవాలనే విషయము ప్రభు ఇక్కడ చెప్తుడు పేతులతో అంత మంచి చెప్పి అధికారం ఇచ్చింది నా బండ మీద సంఘం కడతా అన్నాడు తర్వాత పాతలో ఒక ద్వారా నీ నిలబడు రాజు తాలాప్ చేతి నీకు నువ్వు ఏదైతే విప్పుతో ఓపెన్ అయిపోతానో ఏదైతే నువ్వు బంధిస్తాయ్ అని చెప్పిండీ అంత బాగానే ఉంది తర్వాత ఏం చెప్పిండు ఆయన మరణం గురించి చెప్తా ఉంటే అప్పుడు పేతుడు ఏమైంది ఏమైతున్నాడు పేతుడు ఆయన చేయబట్టుకుని ప్రవ్వాది నీకు దూరంగా ఉను గాక అని ఆయన గద్దెంపజావుతాను చూడండి ఆత్మీయ స్థితి ఎక్కడి నుంచి ఎక్కడికి పోయింది అప్పుడులోనే అంత అంతగా మారిపోతుందా పేతుడికి అంతగా దేవుడు అంతగా తేటగా చెప్పినప్పుడు అది అది ఆయన మరణించిన తర్వాత అది అది స్థిరపరచబడాలని చెప్పినప్పుడు ఆయన మరణించకపోతే అని చెప్పిన వాక్య నెరవేరదు అది ఎందుకు గ్రహించలేకపోయింది పేతుడు తర్వాత ఏమంటున్నాడు ప్రవ్వాది నీకు దూరంగా ఔనిగాకాలని చెప్పని ఆయన అటగిస్తుంది అంటే పేతుల్లో సైతం దూరిందనే విషయం అక్కడ ఇది కొద్ది కష్టంగా ఉంటది కదా చెప్పనీకి ఒక దశలో మనం అట్లా ఉండమేమో ఈ వాక్యం ధ్యానిస్తుంటే అట్లనే కనిపిస్తుంది కదా అక్కడ చెప్పి ఎంతసేపు కాలేదు ఎమ్మెటో మర్చిపోయి ఏమంటుంది అంటే ఆయన మీద ప్రేమ ఉందేమో ఏ ప్రేమ ఉండి ఆయన ప్రేమ ఉంది కాబట్టి అట్లా చెప్పి ఉండేవాళ్ళని అనుకోవచ్చు మనం అక్కడ కానీ ఆయన మరణించకపోతే మనసు రక్షణ లేదు కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అనే మనం అర్థం చేసుకోవాలి దుష్టుడు అడుగడుగున నిన్ను ఎట్లా వాడు వాడతాడు అనే విషయము అది మనం జాగ్రత్తగా మన లైఫ్ లో మన జీవితాల్లో మనం అర్థం చేసుకోవాలా కాబట్టి ఎదురు వారితో మాట్లాడినప్పుడు వాళ్ళ నుంచి ఎలాంటి రియాక్షన్స్ వస్తున్నాయి మన మీద అది మనం అర్థం చేసుకోవాలా చూడండి అయితే ఆయన చేయబట్టుకొని ఏం చెప్తానంటే ప్రవ్వా దీనికి దూరమని కాక అది నీకు ఎనను కలిగి ఆయన అయితే ఆయన ఫేతులు వైపు తిరిగి సాతానా నా వెనక పొమ్ము నీవు నాకు అభ్యంతరకరమైన ను మనుషుల సంగతినే ను తలంచుకున్నావు కానీ దేవుని సంగతి తలంచుకున్నావు అని పేతులతో చెప్పాను పేతులతో చెప్తున్నా అంటే పేతుల్లో సైతం దూరింది అంటే నాకు అర్థం ఏందంటే శివుకులు కూడా సైతాన్ దూరతడు మోసపోతడు అని చెప్తుంది అక్కడ వాక్యం అంటే దేవుని అటగిస్తుంది అంటే సైతాను ఎట్లా వాడినా చూడండి అంటే పేతురు ఆయన ఆయన సంఘానికి కట్టాలా ఆయన మరణించాలా కానీ సైతాన్ ఎట్లా చేసింది అక్కడ ఎదురుని వాడేసుకుంది ఆయన అడ్డగిస్తా ఉంది అన్నట్టు చూడండి ఈ రోజు మనం ఆలోచన చేస్తే దేవుని ప్రణాళిక ఏంది ఒకవేళ నిన్ను సైతాన్ని అడ్డగిస్తుందేమో సమర్థించుకునే జీవితం కదా అక్కడ చూస్తే అయితే ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది యేసు ప్రభు ఎందుకు ఆ మాట చెప్పింది ఇందాక మన లోకస్త వార్త వచ్చింది చూసిన ఇక్కడ తేట తెలియగా ఉంది ఇక్కడ ఎట్లుందంటే అప్పుడు యేసు ప్రభు ఒక మాట చెప్తుంది అంటే ఆయన జీవితము ఎట్లా ఎండు కాబోతుందో నీ నా జీవితాలు కూడా ఆయన వెంబడించే అట్లా ఎండు అవుతుంది వాళ్ళ జీవితాలు కూడా అని చెప్తున్నక్కడ సేవకులు ఆయన శిష్యులు ఆయన వెంబడించే ఆయన సిలువను ఆయన సెలువు పొందిన తర్వాత తన శిలువును ఎత్తుకుని ఎట్లా వెంబడించాలా ఆయన ఎట్లా వెంబడించిండో ప్రతి ఒక్కరికొక సెలువ ఉంది అది నువ్వు నీ జీవితంలో నువ్వు అది కొనసాగించుకొని దాన్ని కంప్లీట్ చేసుకోవాలనే విషయం ప్రభు అక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నాడు అయితే అప్పటి అప్పుడు తన శిష్యులను చూసి ఎవరినన్ను నన్ను వెంపగింపకూడినాడదా తన్ను తాను ఉపేక్షించుకొని ఏమిటక్కడా ఉపేక్షించుకోవటం అంటే తృణీకరించుకోవటం నిన్ను నిన్ను తిరస్కరించుకోవటం అన్నట్టు ఉపేక్షించుకోవటం అంటే నిన్ను నిన్ను నీ మీద నీకు ఎలాంటి ప్రీతి ఉండద్దు అన్నట్టు పూర్తిగా మనం తృణీకరింపబడిన జీవితం అన్నట్టు ఆయన మన నిమిత్తంపబడింది కదా కాబట్టి ఇక్కడ చెప్తున్న ప్రభావ విషయం చూడండి చూసి ఎవరైనా ఎత్తుకొని నన్ను వెంబడించవలను కాబట్టి ఆయన వెంబడించే వాళ్ళు ఎట్లా వెంబడిస్తారు అనే విషయం అక్కడ జ్ఞాపం చేస్తున్నాడు ఎందుకు ఈ మాట ప్రభు చెప్తుందంటే అక్కడ ఒక విషయం చెప్తాను చూడండి నెక్స్ట్ ఫేజ్ లో అనుకుని ప్రభు చెప్తుందంటే యోహన్స్ వార్తలకు ముందు వార్త పన్నెండో అధ్యాయము యోహన్స్ వార్త పన్నెండో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన ఏమన్న తర్వాత పైన అధ్యయనం ఇరవై ఇక్కడ ప్రభు చెప్తున్నా తండ్రి నా తండ్రి నీ నామము మహిమపరచమని అంతటా చెప్పాను అంతటా నేను దాని మహిమపరిచితిని అని మల మహిమపరుతును అని ఒక శబ్దము ఆకాశంలో వచ్చాను అంటే ఆయన శిలో ఆ టైంకి ఏం చెప్తున్నా అంటే ఒక విషయం అక్కడ చెప్తున్నా అంటే ఆయన మహిమపరిచే గడియా అని ఆ గడియ కోసము ఆయన చెప్తున్నా అక్కడ అంటే తండ్రిని మహిమ పరిచే గడి అని అట్ట కాబట్టి ఆకాశం ఒక శబ్దం వచ్చింది ఏంటి నేను మహిమ పరుతున్న ఒక శబ్దము ఆకాశంలో వచ్చాను కాబట్టి అక్కడ నిల్చున్న వినిన జన అక్కడ ఎంతో మంది జన అది డైరెక్ట్ గా ఆ స్వరం వినిపిస్తుంది అందరికి చూడండి ఇది మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలా దేవుని స్వరము ఆయన ఆయన పట్టబడే టైంకి ఆయన మరణించే టైంకి ఏ రీతిగా తండని ఆయన మహిమపరిచిండు అంటే ఆయన మరణము తండ్రిని మహిమపరుస్తుంది ఎందుకు ఆయన మరణించేస్తున్నాడు అంటే లోక పాపాన్ని ఒకసారి ఆయన భరించిపోతున్నాడు కాబట్టి అది ఆయన జీవితంలో నెరవేరాలి కాబట్టి ఆయన మహిమపరచానికి ఈ లోకానికి వచ్చిండు కాబట్టి ఆయన మహిమ పరచం అంట కాబట్టి అది ఒక శబ్దం లాగా మనం చూస్తున్నాం అయితే ఇక్కడ నిలబడి విని జన ఉరిమేను అనేది అంటే కొన్ని ఉరుములాగా స్వరం దేవుని స్వరం ఉరుములాగా మరి కొందరు దేవదూత ఒకరు ఆయనతో మాట్లాడినారని చెప్పి మాట్లాడినారని అంటే ఒకరు ఒకరిధంగా చెప్పేమో ఉరిమిన్ ఉరుములు అంటే స్వరము ఉరిమిందని ఒకరు అన్నారు తర్వాత ఒక దూత వచ్చి ఆయనతో మాట్లాడిందని కొంతమంది అన్నట్టు అప్పుడు ఏసు రావు ఒక మాట చెప్తాను అక్కడ ఈ శబ్దము నా కొరకు రాలేదు ఇది నా కొరకు రాలేదు ఈ శబ్దము నా కొరకు రాలే మరి ఎవరి కొరకు వచ్చింది మీ కొరకే వచ్చి కాబట్టి ఈ శబ్దము ఎవరి కొరకు వచ్చిందంట ఆయన కొరకు రాలేదంట మన కొరకు వచ్చిందని చెప్తున్నా అక్కడ నీ కొరకే వచ్చాను ఇప్పుడు ఈ లోకములకు తీర్పు జరుగుతున్నది ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోచ వేయబడను ఖచ్చితంగా నేను భూమి మీద నుండి ఎడల అందరినీ ఆకర్షించనని చెప్పాను కాబట్టి ఆయన సెలువు సిలువుకి ఆయన సెలవు మనం పొంతేనే సెలువుకి ఆయన ఆకర్షించుకుంటే ఆయన సెలువు మరణాన్ని ఆయన సెలువు దేని చూస్తుందంటే చూడండి అందరిని ఆకర్షిస్తుంది అని అంట ఎందుకు తన శిలువుని వెంబడించమని అంటే ఆ సిలువును వెంబడిస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ ఆయన ఆయన సెలువుకు ఆయన సెలవు మరణానికి ఆకర్షింపబడతారు ఏసు ప్రభుకు ఆకర్షింపబడతారు అందుకు ఆయన అంత నొక్కి ఎన్ని నువ్వు ఆయన సెలువును అంతగా నువ్వు దాన్ని ఉన్నత స్థితికి నువ్వు లేవనెత్తాలో అప్పుడు ఆయన ఆయన ఆకర్షించుకుంటాడు అని చెప్తున్నా అక్కడ చూడండి తాను ఏ విధంగా మరణం పొందాల్సి ఉన్నానో సూచించుచు ఆయన ఈ మాట చెప్పాను కాబట్టి ఆయన చూపిస్తూ ఆ మాట చెప్తుడు తర్వాత అదే అధ్యాయంలో అదే పన్నెండవ వచ్చినంలో ఇప్పుడు ఒక విషయము తన శిష్యులతో చెప్తున్నాడు ఏందంటే చూడండి ఇరవై మూడవ చూడండి పన్నెండవ అధ్యాయము యోన్సు వార్త పన్నెండవ అధ్యాయం ఇరవై మూడవ మనిషి అందుకు వేసు వారితో ఇట్లా అంటే ఎవరుంటారు అక్కడ శిష్యులు ఉండరు అక్కడ చాలా మంది మనుషు కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది కాబట్టి గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును ఇది మనం అర్థం చేసుకోవాలా గోధుమ గింజ అంటే ఒక విత్తనము భూమిలో వేస్తే భూమిలో పడి చావకపోతే అది ఒంటిని ఉంటుంది అంటే సావకపోవటం అంటే ఏంటంటే ఫలించకపోవడం విత్తనం వేస్తే కాదు అది ఫలించాల కాబట్టి విత్తనం ఎక్కడ వేస్తాను మనం మంచినీళ్ళ విత్తనం వేయాల అప్పుడే ఫలిస్తుంది కాబట్టి విత్తనము వేస్తే అది ఫలించాలని చెప్తున్నాను అంటే ఆ విత్తనము అది చనిపోవాలా అప్పుడే కదా అది చనిపోయి దాంట్లోన్న ఆ తొక్కదంతా బయటికి పగలగొట్టుకొని పచ్చదనం అనేది మొక్క మొలకెత్తుతనట్ కాబట్టి భూమిలో పడిన తర్వాత అది చావుకునే అది ఉంటేనే అది చచ్చిన విస్తారంగా ఫలించను కాబట్టి ఆయన మరణము దేనికి సంబంధించినప్పుడు విస్తారంగా ఫలం తీసుకొని వస్తుంది అనేక జీవితాల్లో ఆయన మరణించడం వల్ల విస్తారమైన ఫలం అంటే ఎంతో రక్షణలోకి వస్తున్నారు ఎంతో మంది పాపపు జీవితాల నుంచి ఆయన మరణంలో నుంచి శాపంలో నుంచి ఆయన వాళ్ళందరినీ తన వైపు ఆకర్షించుకుంటున్నాడు అందుకు ఆయన సిలువును ఆయన ఆయన వెంబడించే ప్రతి ఒక్కరూ ఎందుకు అంతగా ఆయన సిలువ వెంబడించాలంటే ఆయన సులువు మరణాన్ని చూపించాలా ఆ సిలువ మరణాన్ని ఉన్నత స్థితికి నువ్వు నువ్వు అప్పుడు అనేకులు దాన్ని ఆకర్షిస్తారు ఏసు నా పాపముల కొరకు చనిపోయినాడు ఈ విషయము మనము జాగ్రత్తగా మన అర్థం చేసుకోవాలి ఇది మన కొరకు రా ఎవరికి వచ్చిన శబ్దం ఇది ఇది నా కొరకు రాలేదండి ప్రభువు నీ కొరకు నా కొరకు వచ్చిన శబ్దం కాబట్టి ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి ఇందాకొక వాక్యం చూసినామని నన్ను తన ప్రాణాలను దక్కించుకున్నవాడు దాన్ని పోగొట్టుకుంటాడంట నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకుంటాడు ఇక్కడ గోధుమ గింజ అది చనిపోతే గాని అది బహుగా ఫలించదు కాబట్టి నీ ఆత్మీయ జీవితంలో నీ నా జీవితము అంతగా మనము త్యాగం చేసుకోగలమా సెలువును ఎంబడించడం అంటే సిలువ అంటే అంత ఈజీ కాదు కదా అందరూ ఆయన సెలువును మొయ్యలేరు ఎవరి సిలువ మొయ్యాలా కానీ ఎవరు కూడా ఆయన సెలువను మొయ్యలేరు సిలువంటే భారంతో కూడింది ప్రయాసంతో కూడింది నువ్వు సెలువు మోస్తున్నప్పుడు ఆయన ఆయన సులువ మరణం ఆయన ఆయన విధానాన్ని నువ్వు మనుషుల్లో నీకు ఎన్నో కష్టాలు వస్తాయి ఎన్నో శ్రమలు వస్తాయి నీకు కాబట్టి నీ శరీర బలహీతలు వస్తూ ఉంటాయి నీ శరీరం లాగుతూ ఉంటుంది వాడు వెనక నుంచి నేను లాగుతూ ఉంటాడు కాబట్టి వాటి అన్నిటిని తృణీకరించుకొని పోతే గాని నువ్వు ఆయన కొరకు నువ్వు ఆ ఆ విత్తనం అనేది ఫలించదన్నట్టు మనుషుల జీవితాలలో అనేక జీవితాలలో ఆయన మరణము అనేకులను ఆకర్షించుకోవాలంటే నీ జీవితం అట్లా తృణీకరింపబడాల నువ్వు చనిపోవాలా ఇంకా మన జీవితంలో ఇంకా పాప ఇంకా శారీరకమైన జీవితము ఇంకా మనలో ఉంటే అది చావబడకపోతే నువ్వు నువ్వు ఫలించలేవు ఆయన నెంబర్ ఇస్తున్నా నేను చెప్పుకొని ఇంకా శారీరకమైన జీవితం అని జీవిస్తే మనము ఎప్పుడు కూడా అది ఫలించదు ఆత్మ శరీక క్రియలను చంపవలన్న వాక్యం అందుకు పరిశుధారాత్మ అభిషేకం మనకు అవసరం దేవుని ఆత్మ నీలో లేకపోతే నువ్వు శరీరం జయించలేవు ఇది ఇది స్ట్రైట్ గా చెప్పే వాక్యం ఎందుకంటే ఆయన ఆత్మ చేతనే శరీరక చంపగలం అందుకే ఒక దశలో మనం అర్థం చేసుకుంటా వాక్యం ఎంత బాగా చెప్పినా గానీ నీలో ఓర్పు సహనము దీర్ఘ శాంతము ఇవన్నీ లేకపోతే మా బాలాజీ నగర్ ప్రాంతంలో చాలా మంది పాస్టర్స్ ఉంటారు ఆదివారం రోజు ఆ రీతిగా చెప్తా ఉంటారు ఎందుకు నేను ఈ మాట తెలుసుకోవాలి కదా ఒకవేళ మనం అట్టుండమేమో మన నోటు ఎలాంటి బూతులు రావద్దు ఎలాంటి అబద్ధాలు రావద్దు ఎలాంటి విషయాలు మనలో రావద్దు ప్రతి క్షణం మన నోటు మనకు కాచుకోవాలా ఇది నేను ఇది మనం జాగ్రత్తగా మన జీవితం మనం ఉండాలి ఎందుకంటే ఇది చాలా ప్రాముఖ్యమైన మన జీవితంలో పశుధాత్మ అభిషేకం నీలో ఉంటే ఏమవుతుందంటే నీకు ఆత్మ ఫలాలు కనిపిస్తూ ఉంటాయి ప్రేమ సాత్వికము దీన మనసు అన్ని తొమ్మిది ఉంటాయి అక్కడ అవన్నీ నీలో ఉంటాయి అంటే నీలో పశుధాత్మ ఉంది అనే దానికి ఒక సూచనది ఆత్మ ఫలం విశ్వాసానికి ఒక ఫలం ఉంటుంది వెలుగు కూడా ఒక ఫలం ఉంటుంది బైబుల్లో ఉన్నాయి నీలో వెలుగు ఉందంటే దానికి తగిన ఫలం కూడా ఉంది అక్కడ వ్రాసింది ఎవసిన పత్రికలు ఐదు ఎనిమిదిలో చూడడం తర్వాత కాబట్టి ఇవన్నీ ఫలాలు అన్నట్టు కాబట్టి ఇవన్నీ నీలో ఉంటే గానీ నువ్వు ఆయన సిలువలు నువ్వు వెంబడించలేవు అది కంప్లీట్ గా నువ్వు అనేకులు నువ్వు ప్రజెంట్ చేయలేవు ఎందుకంటే ఆయన పైకి ఎత్తబడకపోతే మనుషులు ఆకర్షింపబడరు కాబట్టి నీ నా జీవితంలో నీ జీవితంలో ఆయన శిలువను నువ్వు ఉన్నత స్థితికి నువ్వు లేవనెత్తకపోతే ఆయన సిలవు మరణాన్ని ఆయన పునరుద్ధాన్ని అనే నీ కొరకు మరణించి పాపముల కొరకు అని ఆ యొక్క మరణాన్ని ఉన్నత స్థితికి నువ్వు లేపకపోతే అనేకులు ఆకర్షింపబడరు రక్ష రక్షణ పొందలేరు కాబట్టి మనం ఆ రీతిగా అలాంటి శువార్త మనం ప్రకటించగలిగితే అనేకులు ఆయన ఆయన ఆకర్షించుకుని నువ్వు కాదు ఆయన వాక్యమే వాళ్ళలో కార్యసిద్ధి కలుగజేస్తూ ఉంటాయి కాబట్టి ఆయన ఎంబడించే ప్రతి ఒక్కరూ సావాల అంటే ఆత్మీయ జీవితం నువ్వు శరీరంగా చనిపోయిన ఎప్పుడో నువ్వు ఆత్మ ఎప్పుడో చనిపోయిన జీవితం ఆత్మలో నువ్వు జీవిస్తున్న ఇప్పుడు ఆత్మను దేవుడు ఆత్మ కనుక ఆయన ఆత్మతో సత్యంతో అంటే నువ్వు ఆత్మలోను సత్యంతో నువ్వు అంటే ఆత్మ కూడా ఒక ఆత్మని ఆయన ఆత్మ నీలో ఉంది కాబట్టి శారీరకమైన జీవితానికి మాలకు తావుండొద్దు ఈ బలహీనతలు నేను ఏం చేస్తే తెలుసా నేను ఎంటార్థ ఉంటే కాబట్టి అందుకే మనము మన జీవితం కూడా ఉండాలని యేసు ప్రభు చెప్తున్న అక్కడ ఇది మీ శబ్దం నా రాలేదు మీ కొరకు వచ్చింది కాబట్టి ఇప్పుడు మీరు తండ్రిని మహిమపరచాలా నేను ఏ రీతిగా మయమపరచాను మీరు కూడా తండ్రిని అట్లా మయమపరచాలా ఆయన సిరువు మరణాన్ని సకల జన్లుకు ప్రకటించాలా అపోస్తులు ప్రకటించినారు క్రీస్తు మృతుల నుండి లేచిండు వీరు చంపిన ఆ క్రీస్తుని దేవుడు లేపిండు ఆయనకి దానికి మేము సాక్షులము అని ఆయన పునరుద్ధం అని ధైర్యంగా ప్రకటించింది ఎంతో మంది ఐదు మంది మూడు మంది రక్షణలకు వచ్చిండు ఆ ప్రసంగంలోని అంటే అలాంటి సేవ మనం చేయగలమా అంటే వాళ్ళు ఆ రీతిగా తృణీకరించుకున్నారు వాళ్ళ జీవితాలు ఆయన శిలువని వాళ్ళ వాళ్ళ ఏ రీతిగా వాళ్ళు మోసిండు ఎట్లాంటి ప్రయాసాలు వాళ్ళకి ఈ రోజు నీకు నాకు అలాంటి ప్రయాసాలు ఎదురైతాయి కానీ వాళ్ళు విజయవంతంగా దేవుని మీద అన్నిటి మీద విజయం పొందినారు తర్వాత ఆయన కొరకు జీవించి అత్త సాక్షులు అయ్యి ఈరోజు మన మధ్యలో ఉన్న వాళ్ళు సాక్షి సమూహం అవన్నీ మన కండ్ల కనిపిస్తుంది వాళ్ళ ఆత్మీయ జీవితాలన్నీ బైబుల్లో చదివితే కాబట్టి అవన్నీ మనకి ఎగ్జాంపుల్స్ ఒక విధానం ఒక ఉపమాన రీతిగా అవన్నీ కాబట్టి మన జీవితం కూడా అట్లా కొనసాగించుకోవాలి శారీరకమైన జీవితాల నుంచి ఆ ఆ గుడారం అనే నుంచి దాన్ని బయటకు రావాల్సిందే కాబట్టి ఒక విషయం మనం అర్థం చేసుకోవాలా ఏంటంటే చూడండి ఉపేక్షించుకోవటం అన్నప్పుడు మనం అర్థం చేసుకున్నప్పుడు చూడండి మనం ఆయనకి ఇష్టలుగా జీవించాలంటే నీ జీవితాన్ని తృణీకరించుకోవాలా ప్రతి దినం ఆయన సెలవు అంటే ప్రతి రోజు ఈ భారం ప్రతి రోజు ఈ భారం ఏ రీతిగా అన్నప్పుడు చూడండి మనం రోడ్ మీద పోతూ ఉంటాం మనం ఎక్కడెక్కడో పోతూ ఉంటాం కానీ ఒక్కరికన్నా మన సువార్త ఎందుకంటే ఏ రీతికి చెప్పాలా శువార్త అంటే వాళ్ళకి ఎట్లయితే శువార్త చెప్పాలా ఆయన సెలవు మనం చూపించాలి మనుషులకి నీ పాపంలో కొరకు ఆయన చనిపోయింది ఏసుప్రవ్ అని మన వాక్యం వాళ్ళకి సువార్త చెప్తే వాళ్ళు ఆయన ఆకర్షించుకుంటాడు చెప్పే బాధ్యత నేది ఆకర్షించుకుని ఆయన ఎట్లా చెప్పాలనేది ఖచ్చితంగా దేవుణ్ణి నడిపిస్తూ ఉంటాడు సాయం చేస్తూ ఉంటాడు అంటే ప్రతి దిన ఉంది ఆ వాక్యంలో కాబట్టి ప్రతి దినము నీ అలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి సైతం నేను ఊరికి సువార్త చెప్పనిస్తారా వాడు ఎన్నో రకంగా నేను అర్థంకులు చేస్తా ఉన్నాడు ఎన్నో బలహీతల వల్ల వాటి అన్నిటిని మనం షేదించుకొని మనకు ముందుకు మనం పోవాలా అనే విషయము ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు అయితే ఒక్క విషయము మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఇవన్నీ ప్రయాసంలో మనం ముందుకు పోవాలంటే మొట్టమొదట ఆయన పాదాల దగ్గర కూర్చొని నేర్చుకోవాలా నేను సాత్వికుడును దీన నా ఎంతకొచ్చి నేర్చుకొని నా కాడి మొయమన్నాడు ప్రభు కాబట్టి ఆయన దీన మనసు ఆయనంత సాత్వికుడి ఈ భూమి మీద ఒక్కరు కూడా లేరు అలాంటి దీని మనసు ఒక్కరి కూడా లేరు కాబట్టి అలాంటి దీని సాత్వికమైన మనసు ఉంది కాబట్టి అనేకులను ఆయన అనేకుల నిమిత్తము తన ప్రాణాన్ని త్యాగం చేసి వాటి మీద విజయం పొంది ప్రతి దాంట్లో మీద విజయం పొందిండు ఆయన ప్రేమతో ఆయన సంభాషణ ఎట్లా ఉంటది ఎంతగానో విజయం పొందిండు కాబట్టి ఆ రీతిగానే మన జీవితాలను అట్లా ఉండాలా తండ్రిని అట్లా మన ప్రభుని అనే విషయము ఈ విషయం మనం జ్ఞాపకం చేస్తుంది కాబట్టి గోధుమ అది ఒంటిగుంటి కాదు ను విత్తనంలా ఉంటే కాదు అది భూమిలో పడాలా భూమి ఆ భూమిలో పడితేనే కానీ అది అది మొ మొ మొలకెత్తుది అది కాబట్టి ఆ భూమిలో పడాలా విత్తనం అంటే భూమిలో విత్తనం వేస్తే గానీ అది ఫలం రాదు కాబట్టి విస్తారమైన ఫలం వచ్చింది అది చావకపోతే కాబట్టి ఒక విత్తనాలు కొన్ని విత్తనాలు వేస్తే చచ్చిపోతాయి బతుకువయి కొన్ని విత్తనాలు బతుతాయి కొన్ని మొలకెత్తి కొన్ని మొలకెత్తవు ఎందుకంటే అది విత్తనంలాగా అనిపిస్తుంది కానీ దాంట్లో జీవం లేదన్నట్టు అది కూడా ఒక మోసమే కదా ఎన్నో విత్తనాలు వెళ్తే కొన్ని వస్తాయి విత్తనాలు మొక్కలు వస్తాయి కొన్నిటికి రావు ఎందుకంటే అది అది నాటుకోలే కాబట్టి అట్లా మనం ఉండొద్దు చెప్తుంది వాక్యం కాబట్టి ఆయన మరణము ఎలాంటి స్థితిని ఆయన సులువ మనకి ఎలాంటి స్థితిని మనకి నేర్పిస్తుంది మన జీవితాల్లో అట్లా నేర్చుకొని ఆయన యుద్ధం నేర్చుకొని ఆయన కాడి మనం మొయ్యాల అది సులువైంది తేలికైంది భారం ఉండదు కష్టం సేవ అంటే చాలా కష్టం లేదని చెప్పాను కష్టం ఏం కాదు నీ కాడి మోస్తే నీకు కష్టంగా అనిపిస్తుంది కానీ ఆయన కాడి మోస్తే సులువైందని చెప్పి ఆయన చెప్పి ఆయన అబద్ధికుడు కాదు నువ్వు కష్టపడతాను కష్టంగా ఉన్నావు అది నీ కాడి మోస్తాను ఆ వాక్యం ప్రకారంగా కాబట్టి ఎన్ని కష్టాలు ఇచ్చినా గానీ దాంట్లో మనకు ఆదరణ ఉంటా అది భారమైన కాడి ఎందుకంటే ఆ కాడి సులువుగా ఉంటది అది నువ్వు అక్కడే మోస్తలేవు ఆయన నీతో పాటు ఉన్నాడు ఆయన ఆత్మ నీలో ఉంది నీకు సహకారిగా ప్రభున్నాడు నువ్వు ఎక్కడ మోయగలవు కాడి మనం మొయలేం ఆయన మనతో పాటు ఉన్నాడు అనే ఉంది వాక్యం ఆయన నీతో పాటు పనిచేస్తున్నాడు నీ నీ సేవలో కూడా ఆయన పాల్పొందుతున్నాడు ఆయన లేకపోతే మనం చేయలేము ఆయన ఆత్మను ఆ రీతిగా మన నుండి కార్యశుద్ధి చేస్తా ఉంది ఉచ్చరింపు సౌక్యం మూలుగులతో ఆ ఆత్మని మన పక్షంగా విజ్ఞాపం చేస్తుంది ఎంత గొప్ప ధన్యత దేవుడు మనకిచ్చింది మనం ఒంటరిం కాేవుని ఆత్మ నీలో ఉంది దేవుని సన్నిధి నీలో చుట్టూ ఉంది కాబట్టి మనం మటుకు ఆ రీతిగా మనం మన జీవితాలు మనం కొనసాగించుకోవాలి అనే విషయము ఇక్కడ చెప్పబడుతుంది కానీ పేతురుకు దేవుడు చెప్పిండు కానీ అంతులకి ఆయన మర్చిపోయింది అలాంటి మతిమరుగు జీవితము మనం ఉండడానికి వీలేదు అనే విషయము మనం చూస్తూ ఉంటాం చూడండి అయితే ఈ సిరువు మరణం గురించి మనం ఉన్నప్పుడు శిష్యులకి ఎన్నో ఆయన బోధిస్తూ ఉన్నాడు బోధిస్తా ఉన్నప్పుడు ఎంతో మంది ప్రభువుని ఎంబడిస్తూ ఉన్నారు అక్కడ అయితే యహోన్స్ వార్త ఆరోగ్యం యాభై తొమ్మిదో వచ్చినాలో ఉన్నప్పుడు ఆయన సమాజం బోధిస్తున్నప్పుడు ఎన్నో విషయాలు అక్కడ చెప్తున్నారు ఆరోగ్యం మొత్తం మీకు తెలుసు కాబట్టి అది ఏం దేనికి సంబంధించిందో ఎన్నో ఆత్మీయమైన విషయాలు అని చెప్తా ఉంటాడు కాబట్టి ప్రతి దశలో పర్లోకొప్ప భాష అని చెప్పే పత్తిది పర్లోకి సంబంధించిన భాష అది ఎవరికి అర్థం కాదు మనుషులకి ఆత్మ సంబంధమైన వాడే దాన్ని ఎందుకంటే ఆత్మ సంబంధమైన వాక్యాలు ఆత్మ సంబంధమైన వాడితో సరి చూస్తూ ఉంటుంది అవి తెలుసు అర్థమైపోతాయి కాబట్టి అందుకు ఆత్మ మనకు అవసరం అని చెప్పే పత్తి ప్రవచనం కానీ వాక్యం మనకు అర్థం కావాలంటే దేవుని ఆత్మ నీళ్ళు ఉండాలా ఒక దశలో మనకు అర్థం కావు ఒకప్పుడు మనకు అర్థమైంది ప్రకటన అర్థం కాలే ఒకప్పుడు బోరలు తీపి మనకు అర్థమైన అర్థం కాలేదు ఎప్పుడైతే ఆయన ఆత్మ అభిషేకం మనం పొందుకున్నామో అప్పుడు మనకి వాక్యాలు అర్థమవుతున్నాయి కొంచెం కొంచెం అర్థమవుతున్నాయి ఇంకా మనం దేవుడు ఆయన ఆత్మల ద్వారా సర్వసత్యంలో తీసుకో సత్యం తెలుసుకున్నాము ఇంకా సర్వసత్యంలోకి మనం పోవాలా కాబట్టి సత్య స్వరూప ఆత్మ ఇచ్చినప్పుడు సర్వసత్యం నడిపిస్తారు తర్వాత బూది గంతులకు మనం సాక్షులుగా ఉంటామంటాం కాబట్టి శక్తి కూడా మనకు ఉంటుంది ఫస్ట్ పాయింట్ కాబట్టి శక్తి లేకపోతే మనం సాక్ష్యం ఇవ్వలేము సత్యంలోకి పోలేము అనే విషయం చెప్తుంది కాబట్టి బలం కావాలా నిలబడే ధైర్యం ఉండాలా ఎన్ని పరిస్థితులైనా కూడా నువ్వు ధైర్యం నిలబడాలంటే అందుకు ఆత్మశక్తి మనకు అవసరం లేకుంటే కష్టం అందుకు ఆయన ఆత్మాభిషేకం కొరకు మనం ఎంతగా ప్రయాణిస్త పడాలని విషయం చెప్తున్నా అయితే ఒక విషయం నేను మీతో చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే ప్రత్యేకింపబడాల అంటే ఈ లోకంలో నుంచి నువ్వు వేరు చేయబడాలా ఈ లోకంలో నుంచి వేరు చేయబడితే అప్పుడు ప్రత్యేకంగా జీవించగలవు ఆయన కొరకు ఆయన కూడా తన సేవ జీవితంలో ఆయన ఎంతగా ఆయన ప్రత్యేకంగా జీవించింది శిష్యులతో పాటు ఉన్నా కానీ తండ్రితో ఏకాంతంగా ఆయన గడిపింది కాబట్టి ఈ లోకస్తులకి వాళ్ళకి ఆపోజిట్ గా జీవించింది ఆయన ఎందుకంటే ఆయన జీవన విధానం ఆ ఉంది ఆయన అంతగా తన జీవితాన్ని అంతగా ఎంత జాగ్రత్తగా ఆయన కాపాడుకున్నాడు ఆయన జీవించే విధానంలో ఈ రోజు మనం కూడా ఈ దుష్ట సాంగత్యంలో మనం పడకుండా ఎన్నిక దుష్టుడు అనేక విధాలంగా మనల్ని కొడుకుతూ ఉంటాడు అనేక గుంపులు మనం తగుతూ ఉంటాయి కానీ వాటి మనం జాగ్రత్తగా మనము ఉండాలనే విషయము ప్రభు మనకు అవి అయితే ప్రత్యేకింపబడ జీవితం ఏదైతే ఉండనప్పుడు ఈ రోజు ఆత్మీయ జీవితంలో మనం ఎట్లా ఉన్నామనే విషయము మన ప్రభు ఇది మనకు జ్ఞాపం చేస్తుంది ఆ నిర్గామాకాండము అధ్యాయంలో ఏడో వచ్చంలో ఇక్కడ మోసే గురించి ఒక విషయం మనకు చెప్పబడుతుంది ముప్పై అధ్యాయము నిర్గామాకాండము ముప్పై అధ్యాయము ఏడో వచ్చి అంతటా మోసే గుడారుము తీసి పాలెము వెలుపలకి వెళ్ళి పాలెమునకు దూరముగా దాన్ని వేసి దానికి ప్రత్యక్షప గుడారం అని పేరు పెట్టాను యహోవా యహోవాను వెదికిన ప్రతి వాడును పాలెంలో పాలెములకు వెలుపలనున్న ఆ ప్రత్యక్షప గుడారం వెళుచు వచ్చాను కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా మనం అర్థం చేసుకుంటే ఆత్మీయ సత్యం మనం బయలుపరచబడుతుంది ఏంటంటే మోసే తన గుడ ఆ గుడారి తీసి పాలెము నుంచి వెలుపలు వేసింది పాలెము ఒక దిక్కడ గుడారం ఇంకో దిక్కడ అన్నట్టు కాబట్టి పాలెములో గుడారం లేదు ఇది ఒకటి పాయింట్ మనం అర్థం చేసుకోవాలి దూరంగా వేసిన అంటే దూరంగా వేసినా అన్నట్టు దాని ప్రత్యే ప్రత్యక్ష గుడారు అని పేరు పెట్టి అంటే ప్రత్యక్ష గుడ అంటే ప్రత్యేకింపబడిన జీవితాన్ని కూడా సాధిష్టం అది అంటే నువ్వు పాలెంలో ఉన్నంత కాలము నువ్వు పాలెంలో నుంచి నువ్వు వెలుపలికి రావాలా ఈ మతపరమైన జీవితంలో నుంచి ఆచారబద్ధమైన జీవితం నుంచి మనం వెలుపలికి రావాలా ప్రత్యేకంగా ఉండాలా ఆ ప్రత్యక్ష గుడారం అంటే ప్రభు సన్నిధి ప్రభుకు ఈ లోకలికి నువ్వు దూరంగా ఉండాలా ఈ లోక విధానం అంట దూరంగా ఉండాలా ఆత్మీయ స్థితిలో అర్థం చేసుకున్నప్పుడు ఆయన దూరంగా వేసిండు కాబట్టి ఆయన వెతికే వాళ్ళంత పత్తివాడు పాలెం వెలుపులున్న ఆ ప్రత్యక్ష గుడాలన్న వెళ్ళు వచ్చండి పాలెంలో నుంచి లోపల ఉన్నవాడు నువ్వు బయటకు రావాల్సిందే నువ్వు లోపల ఎంతకాలం ఉంటూ ఆయన బయట కాబట్టి నువ్వు పాలెం నీ గు సాధ్యం శారీరకమైన జీవితానికి సాధ్యం లేకుంటే మతపరమైన జీవితానికి సాదేశము ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి అక్కడ కానీ ఎందుకు మోసే పాలెంలో ఉన్నంతసేపు దేవుడు మోసతో మాట్లాడలే చూడండి అక్కడ అట్లనే ఉంది వాక్యం తర్వాత మోసే ఆ గుడారంలోకి వెళ్ళినప్పుడు ప్రజలందరూ లేచి ప్రతి వాడును తన గుడారంలో నిలిచి ఆ అతడు ఆ గుడారంలోనికి పోవచ్చు పోవరకు అతని వెనక నిదానించి చూస్తూ చూస్తూ చూచుండెను అంటే మోసేని అంతకుముందు వాళ్ళు చూడలేదా ఎందుకు వెనక వైపు నిదానించి చూస్తానంటే చూడండి ఇది మనం అర్థం చేసుకోవాలా అంటే వాళ్ళు వాళ్ళ గుడారాల దగ్గరే ఉన్నారు కని మోషే బయటకు వచ్చిండు ఆ ప్రత్యక్ష గుడాల దగ్గర పోవాల ప్రతి ఒక్కరూ అంటే ప్రభువు ఎక్కడున్నాడో నీ మనసు అక్కడ ఉండాలా ఆయన ఎక్కడున్నాడో నువ్వు అక్కడ ఉండాలా అదే విషయం మనకు అక్కడ అర్థం చేయాలంటే ప్రత్యేకింపబడిన జీవితము తృంకరింపబడ్డ జీవితము ఈ లోకానికి వేరుగా ఉంటుంది కాబట్టి అలాంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడగలడు లేకుంటే మాట్లాడడాయినా కాబట్టి అక్కడ ఉంది చూడండి వాక్యం మోసే గుడారంలోకి పోయినప్పుడు మేఘస్థంభం దిగి ఆ గుడ ఆ గుడారపు ద్వారము నిలబడగా ఏవో మోసతో మాట్లాడచ్చు ఎప్పుడు మాట్లాడినా అక్కడ గుడారంలో ఉన్నప్పుడే మాట్లాడినా దేవుని గుడారం అంటే దేవుని సన్నిధిలో ఉంటేనే నువ్వు ఈ లోకం నుంచి నువ్వు ప్రత్యేకింపబడి ఈ లోకపు విధానాలు ఈ లోకపు విశ ఈ లోకపు నువ్వు అంటుకొని జీవించినంత కాలం దేవునితో మాట్లాడు వాటి నుంచి నువ్వు బయటకొచ్చి ఆ గుడారంలోకి నువ్వు రావాలి ఆయన గుడారంలోకి నువ్వు వస్తే గాని ఆయన నీతో మాట్లాడు ప్రత్యేకింపబడిన జీవితం అంటే తృణరింపబడిన జీవితము ఏ రీతిగా ఉంటుంది ఆయన్ని వెంబడించే వాళ్ళు ఎలాంటి జీవితము జీవించాలి ఈ లోకంలో అనే విషయం అక్కడ ఒక విషయం చెప్తున్న అక్కడ అప్పుడు దేవుడు మాట్లాడుతున్న మోసతో ప్రజలందరూ ఆ మేఘ స్తంభమును ఆ గుడారపు ద్వారం నిలిచి చూసి ప్రతి వాళ్ళను తన గుడారపు ద్వారంలో నమస్కారం చేయి చూడండి అప్పుడు మేఘంలో నుంచి దేవుడు మోసతో మాట్లాడుతున్నక్కడ చూడండి ఎంత గొప్ప అనుభవం చూడండి ఆయన ముఖాముఖిగా మాట్లాడుతూ ఒక స్నేహితుడితో మాట్లాడటం కాబట్టి అలాంటి అనుభవంలోకి మనం పోవాలంటే ఈ లోకంలో నుంచి నువ్వు తునికరింపబడాల ప్రత్యేకంగా మనం మన ప్రభు అట్టు జీవించుండు ఈ లోకంలో శిష్యులతో పాటు గడిపినా గానీ ఆయన ఏకాంతంగా తండ్రితో గడిపిండు ప్రార్థన చేసిండు ఆయన జీవన విధానం ఎంతగా ఉందో అనేది మనం సువార్తలో ధ్యానిస్తే మనకు కాబట్టి అప్పుడు దేవుడు తండ్రితో మాట్లాడుతున్న ప్రతిరోజు ఆయన సంభాషిస్తున్నాడు చూడండి ఆయన ఆ రీతిగా జీవించండు అట్లా జీవిస్తే గానీ మనము ఆయన కొరకు ఈ లోకంలో ఆయన ప్రత్యేకింపబడిన జీవితం అంటే నువ్వు ఆ లోకంలో ఉన్నంత ఉన్నంతసేపు నిన్ను ఎవరు గుర్తించడు ఎందుకంటే అంత అక్కడే ఉంది కాబట్టి నువ్వు చీకట్లో నుంచి బయటకు వచ్చినప్పుడే నువ్వు వెలుగు అని అనేక గుర్తించేవాడు చీకటి చీకట్లో ఉంటే ఏమైతుంది ఏం కనిపించదు అంత మామూలుగానే ఉంటుంది చీకటికి ఆపోజిట్ వెలుగు ఆ వెలుగు అంటే అనేకులు నిన్ను చూస్తారు అనేకులు నీలో ఆయన మహిమని చూస్తారు అప్పుడు నువ్వు ఆయన మరణాన్ని ఆయన ఆయన ఆయన రచన కార్యాన్ని నువ్వు అనేకులకు చూపించగలవు అట్లాంటి ప్రత్యేకింపబడిన జీవితం మనం కలిగి మనం జీవించినప్పుడే గానీ ఆయన నీతో మాట్లాడాడు కాబట్టి మోసతో మాట్లాడిన ముఖాముఖ స్నేహితులతో మాట్లాడు ఫ్రెండ్షిప్ లాగా మాట్లాడి ఆయన అక్కడ అగ్నిలో నుంచి ఆ అగ్ని లో నుంచి ఆయన మాట్లాడి అగ్ని స్తంభంలో నుంచి ఆయన మాట్లాడుతుడు ఆయన చూడండి ఎంత గొప్ప దేవుడు ఆయనకి ఇస్తుడు కాబట్టి ఇక్కడ ఒక విషయం ఇంకా అర్థం చేసుకుంటా అక్కడ ఆ పదకొండవ శయంలో మనుషుడు తన స్నేహితులతో మాట్లాడినట్టు యహోవ మోషతో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు అతడు పాలంలో నేను తిరిగి వచ్చిండ అతని పరిచారకులను నూనెకు మాడైన యహో శివయ అను యవనస్తుడు గుడారము గుడారంలో నుంచి ఆయన అక్కడే ఉన్నట చూడండి గుడారం అక్కడే ఉన్నాడు ఆయన కాబట్టి వాక్యాన్ని ముగిస్తున్నాను కాబట్టి ఈ విషయం అర్థం చేసుకోవాలా చివరిగా నేను చెప్పింది అంటే నీ గుడారంలో విచ్చి నువ్వు బయటకు ఆయన సిలువను వెంబడించాలంటే ఆయనతో నువ్వు ప్రత్యేకంగా నువ్వు జీవించాలంటే నీ గుడారాన్ని నువ్వు విడిచిపెట్టి రావాల్సిందే చూడండి ఏ రీతిగా అన్నప్పుడు చూడండి పేతురు రాసిన రెండో పత్రిక ఒకటో అధ్యాయం పన్నెండు వచనంలో మొదటి రెండో పేతురు ఒకటో అధ్యాయం పైన వచ్చనంలో ఎందుకు నువ్వు ఆయన గుడారంలోకి రావాలా ఈ లోకపు గుడారాన్ని ఎందుకు విడిచిపెట్టాలన్నప్పుడు చూడండి రెండో పేతురు ఒకటో పన్నెండులో కాబట్టి మీరు ఈ సంగతిను తెలుసుకొని కాబట్టి ఇవన్నీ మనం తెలుసుకోవాలా తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యం ముందు స్థిరపరచబడినను వీటిని గుర్చి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకం చేయటం సిద్ధంగా ఉన్నాను పేదడు విషయం చెప్తున్నావు అవి పత్తి నువ్వు జ్ఞాపకం చేయబడతాయి నువ్వు తృణీకరించినా దాన్ని నువ్వు స్వీకరించినా అవి దేవుడు ఎవరొకరికి జ్ఞాపనం చేస్తుంటాడు ఎవరొకరు వింటూ ఉంటాడు ప్రపంచం కాబట్టి వాళ్ళకే పోతూ ఉంటుంది ఎవడు స్వీకరిస్తాడో వాళ్ళకే అది దానికి మేలు కలుగుతుండ్రుడు స్వీకరించిన వాడికి అది వెళ్ళిపోతాది కాబట్టి ఆయన ఎప్పుడు కూడా జ్ఞాపకం చేస్తూ ఉంటాడు అతను రెండు పదమూడు వచ్చిన మరియు మన ప్రభు అయిన ఏసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారము త్వరగా విడిచిపెట్టవాలని ఎరిగి అంటే గుడారం ఇది శారీరకమైన గుడ అంటే శరీరమైన విధానాలు ఈ లోకపు ఆశలు ఇవన్నీ నువ్వు తృణీకరించుకొని ఆయన వెంబడించే వాళ్ళు సమస్తము త్రుణీకరించుకొని నీ గుడారాన్ని విడిచిపెట్టి రావాల అక్కడ మోసే అక్కడ ఉన్న వాళ్ళంత విడిచిపెట్టి బయటకు వచ్చి ప్రత్యేకింపబడ్డాడు మోసేలాగా అప్పుడు వాళ్ళతో మాట్లాడిన దేవుడు గుడారం దాన్ని సాధించడం ఆయన సన్నిధి కాబట్టి పద్నాలుగు వచ్చిన ఈ నేను ఈ గుడార ఉన్నంత కాలం అంటే ఈ గుడారము తర్వాత నా గుడారము అని చెప్తున్నాను రెండు గుడారాలు కనిపిస్తున్నాయి అక్కడ ఒకటి శరీరం సంబంధించిన గుడారం ఉంది ఇంకోటి ఆత్మ సంబంధించిన గుడారం అంటే నేను ఈ గుడారంలో ఉన్నంత కాలము సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపు న్యాయం అని ఎంచుకొంచే మిమ్మల్ని రేపటువంటి మీ ఆసక్తిని రేపాలంటే ఎంతకాలం మనం ఇంకా ఈ లోకంలో అంటి పెట్టుకొని ఇంకా మనం ఈ ఎందుకు ఎంతకాలం మనం ఈ రీతిగా ఉంటాం ఆయన ఉగ్రత భయంకరంగా ఈ లోకం మీద ఇంకా కాలం మనము ఆ మనం ఇంకా నిర్లక్ష్యం ఉంటాం అందుకే ప్రభు అంటాడు నాగటిపై చేయొచ్చిన వాడు దున్నుకుంటూ ముందుకు పోవాలా నీ నాగలి చేవు దేవుడు నీకు ఇచ్చిండు నీకు ఇచ్చిన నువ్వు దున్నుకుంటూ సాగి విత్తనాలు వేసుకుంటూ వెళ్ళిపోవు దేవుడు నీకు తగిన స్థానంలో నీకు ఫలము దేవుడు ఆయన అనుగ్రహిస్తాడు కాబట్టి ఆయన ఆయన సెలవుకు సంబంధించిన విషయాలు ఇంకొకసారి అవకాశం ఉంటే నేను నేను పంచుకుంటాను కాబట్టి ప్రతి ఒక్కరూ తన సెలువును కాబట్టి తుణకరించుకొని మన జీవితాలు త్యాగం చేసుకొని ఆయన మరణాన్ని ఆయన ఎందుకరకు మరణించు అవన్నీ మనుషులు ప్రకటించి ఆయన స్నేహితులకు తీసుకురావాలా శారీరకమైన గుడాలను విడిచిపెట్టి ఆయన గుడాలలో సేవ చేయాల ఆయన స్నే ఉండి నువ్వు అనుషులు అనేకల్ని నువ్వు ప్రకటించాల ఆయన వాక్యాన్ని అలాంటి కృప ప్రభు మనకు అనుగ్రహించాలని ప్రార్థిస్తాం పరిశుద్ధులకు దేవ వాక్యంధర ప్రభావ మీరు మమ్మల్ని ఎన్నో విషయాలు హెచ్చరించినారు ప్రభువ నైనా ఈ గుడాలన్నంతసేపు ప్రభావ మేము ఉంటే ప్రవ్వ మేము మీ గుడాలంలో సేవ చేయలేము ప్రభావ ఇది విడిచిపెట్టాలని పేరు హెచ్చరిస్తున్నాం మోస కూడా హరిగా జీవించడం ప్రవ్వ కాబట్టి అందుకే మీరు మోసతో ముఖాముఖిగా మాట్లాడినారు అలాంటి అనుభవం మేము కూడా పొందుకోవాలా అంటే అనుగ్రహించండి ప్రవ్వ మీరు అక్కడ త్వరగా సిద్ధపడి అనేకులు సిద్ధపరచాలా అంటే అందరికి అనుగ్రహించామని యేసు పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాం తను ఆ మేన్ రామ్ చంద్రన్ ఆయన అన్నం మంచిగా తినాలా నోరుడు నోరును దేవుడు ముట్టి స్వస్థపరచాలా బ్రదర్ అలాగే సహోదరుడు భీమన్ అనే వ్యక్తి కిడ్నీ సమస్యతో బాధపడుతుడు దేవుడు ఆయనని కూడా ముట్టి స్వస్థపరచాలా వాళ్ళ కుటుంబం అంతా రక్షింపబడలాగన ప్రార్థించండి అలాగే సురేష్ బ్రదర్ ఐశ్యూ నుంచి ఆయన స్వస్థ పొందాలనుకున్న అనారోగ్యం నుంచి అలాగే సుగునమ్మ సిస్టర్ కూడా మోకాళ్ళ నొప్పి తోటి బాడీ పెయిన్స్ తో బాధపడుతుంది బాగా షుగర్ ఎక్కువ ఉందంట ఆమె బ్లడ్ కూడా చాలా తక్కువగా ఉందంట కాబట్టి సుగునమ్మ సిస్టర్ని కూడా దేవుడు స్వస్థపరచాల అలాగే ప్రేమలతా ఫ్యామిలీలో వాళ్ళ హస్బెండ్ వీరాంజనేయులు డాటర్ వచ్చి ప్రేమ అనే వాళ్ళంతా వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు దేవుడు వాళ్ళని ముట్టి తాకి స్వస్థపరచాల బ్రదర్ అలాగే రెగ్యులర్ గా చేసే విధంగా కావ్య సిస్టర్ ఇంకా బలపడాల కుటుంబం అంతా రక్షణ పొందాలా కుటుంబంలో సమాధం ఉండాలా వాళ్ళకున్న ప్రతి అవసరం దేవుడు తీర్చాలా ప్రేణుకా సిస్టర్ కి మనోజ్ బ్రదర్ కి దేవుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలా వాళ్ళకున్న ప్రతి శరీర బలహీనతలు అనారోగ్య సమస్యలు అన్నిటి నుంచి విడిపించాలా దేవుడు కుటుంబంలో తోడుగా ఉండాలా సమాధానం ఉండాలా అలాగే స్వరాజన్న రూపాస్ బ్రదర్ జాబ్ గురించి ప్రార్థించండి ఆ అలాగే ఇవే బ్రదర్ ప్రార్థనా అంశాలు బ్రదర్ గురించి భీమన్ అనే వ్యక్తి కిడ్నీ సమస్య గురించి బాధపడుతున్నాడు ఆయన అనారోగ్యం నుంచి సురేష్ బ్రదరు అలాగే సుగునమ్మ సిస్టరు ప్రేమలతా ఫ్యామిలీ వాళ్ళు ఇంకా మన గ్రూప్ రెగ్యులర్ గా చేసేవాళ్ళు బ్రదర్ ఒక ముగ్గురు ప్రార్థించండి దీపా సిస్టరును మనోజ్ బ్రదరు అలాగే గ్లోరీ సిస్టర్ వీళ్ళు ముగ్గురు ప్రార్థిస్తారు పర్షద రామాయమీ రజానికి ఏసు కృష్ణరాజా నీకు వందనాల తండ్రి దినవంత మనం కాచి కాపాడి సజీవ లేఖలు నిలబెట్టి నా దేవానికి వందన యేసు రాజాని ఎక్కిస్తూ దేవా మరి ఇప్పుడు ఒక మీరు మాతను మాట్లాడిన దేవా దేవాన్ని ఎక్కిస్తూరం నిన్ను ప్రకటించాలి అనేకులకు దేవాన్ని ఎక్కిస్తూ ఉద్రం దేవా ఏసుకృష్ణరాజా నీకు వందనాలు తండ్రి దేవ మీరే ఆత్మకార్యం జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకోండి రామచంద్ర బ్రదర్ ని ముట్టని దేవా అప్పుడే మంచి అన్నం దినాల దేవా ముట్టి తాకి స్వస్థపరిచి ఆ కుటుంబానికి రక్షణ మీరు దయచేసి ఆ కుటుంబాన్ని రక్షించుకొని రాకడ శుద్ధ నామానికి మహిమ తెచ్చుకుని ముఖ్యంగా సురేష్ బ్రదాని కూడా దేవా మరి ఆ బిడ్డ స్వస్థపరచండి దేవా నీ గాయంలో స్వస్థత ముట్టి తాకి స్వస్థపరిచి దేవా కుటుంబంలో సమాధానం మీరు దయచేసి ఆ కుటుంబాన్ని రక్షించుకోండి ముఖ్యంగా దేవానికి స్తోత్రం దేవా మరి ముఖ్యంగా సుబ్ర సిష్ట ముట్టండి దేవా ఆవిడ మంచి అరగ దండి దేవానికి వందనదండి దేవా కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మది దయచేసి దేవాన్ని మనకి మహిమ తెచ్చుకోండి దివా మీరే ఆత్మకార్యం జరిగించండి మరి ఇంకో బ్రదర్ ని ముట్టండి దేవా ఆ కిడ్నీ ప్రాబ్లం నుంచి విడుదల దండి ముట్టి తాకండి దేవా స్వస్థత ఇచ్చండి ఆ కుటుంబాన్ని కూడా మీరు రక్షించుకొని దేవానికి స్తోత్రం దేవా ఈశ్వజానికి వందన దేవా ఎక్కిస్తూ ఉద్రం దేవా ముఖ్యంగా దేవా మనజ్ బ్రద శ్రేణిక సిస్టర్ కూడా ముట్టండి దేవ వాళ్ళ కూడా మంచి ఆరోగ్యం దండి నీ కృపల బదల పరుచుకొని సేవల బలంగా వాడుకొని ప్రతి ఒక్క కొట్టివేసి దేవ మీరే ఆత్మకార్యం జరిగించండి దేవా ముఖ్యంగా దేవాన్ని ఎక్కిస్తూ ఉదరం దేవ ఏసుకృష్ణ వందనాలు తండ్రి ఒక చిన్న పాపను కూడా ముట్టి తాకి స్వస్థపరచండి దేవ నీ గాయంలో స్వస్థత ఉంది దేవా మిట్టి తాకి స్వస్థపరిచి మరదల దండి దేవ ఏశ్వజా నెక్కిస్తూ ఉదరం దేవా ఏశ్వజానికి వందనాలు తండీ దేవ మీరే ఆత్మకార్యం జరిగించండి ముఖ్యంగా దేవా ఏశ్వజా నెక్కిస్తూ రూపస్ బ్రదర్ ముట్టండి దీపస్టం కూడా ముట్టండి దేవా వాళ్ళ ఒక కూడా ముట్టండి వాళ్ళకు మంచి ఆరోగ్యం దండి దేవానికి ఇస్తూ దేవా అప్పుడే కూడా మంచి జాబ్ రావాలి దేవా మీరే కార్యం జరిగించండి దేవా ఏసునామా రావాల దేవా మీరే కార్యం జరిగించి దేవాని నామానికి మహిమ తెచ్చుకోండి దేవ ఏసుజాని ఎక్కిస్తూ ఉదరం దేవ స్వరాజ్ బ్రదర్ కేతరిష్టం ముట్టండి దేవా దేవాళ్ళకు కూడా మంచి ఆరోగ్యం దండి వాళ్ళకు కూడా జాబ్ దండి ఏసునామా మీరే కార్యం జరిగించండి దేవా ముఖ్యంగా దేవాన్ని ఎక్కిస్తూ ఉదరం సేవలో బలంగా వాడుకోండి దివా మీరే ఆత్మకార్యం జరిగించడం ముఖ్యంగా కావ్యం ముట్టండి వాళ్ళకి ఇచ్చిన ముట్టండి దేవా దివాడకున తలనొప్పి తీసివేండి అన్నన్ని ముట్టండి అన్నకి మారు మనసు రక్షణ దయచే కుటుంబంలో సమాధానం శాంతి నిమ్మది దయచేసి శోధన కొట్టేసి కుటుంబం రక్షించుకొని దివాణి నామానికి మహిమ తెచ్చుకొని వి పేములు ఉన్న ప్రతి ఒక్క బిడ్డదేవా వాళ్ళకున్న కుటుంబంలో ప్రతి ఒక్క అవసతుల్ని మహిమలో దేవాని నామానికి మహిమ తెచ్చుకోండి దేవా దేవా మరి అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు మీకు కలుగునంటున్న వాగ్దానాలు అందరి పట్ల నెరవేర్చి దేవాని నామానికి మహిమ తెచ్చుకోమని ఏ స్నామలు తండ్రి ఆమె గౌత్రం ప్రభా పరిశుద్ధుడా కృపామయ్య మహోన్నతుడ మహాగణుడ శక్తివంతుడమైన దేవ జీవాధిపతి అయిన నతండ్రి నీకు వంద నాలుగు వంద నాలుగు స్తోత్రములు ఈ సాయంత్ర సమయం ప్రభ ఈ రీతిగా మేము విజ్ఞాపన చేస్తుండగా ప్రతి ప్రార్థనను ప్రతి ఒక్క బిడ యొక్క మీరు ప్రభ ఒక్కసారి గమనించి మనం ప్రార్థిస్తున్నాం నాయన నువ్వు ఒకసారి చూస్తే చాలు ప్రభా మాకు విడుదల మాకు స్వస్థత మాకు నెమ్మది ప్రభ మా సమస్యలన్నిటికీ పరిష్కారం కలుగుతుంది ఆయన నతండ్రి భీమన్ బ్రదర్ మరి ఆయన ప్రాబ్లం ప్రభ కిడ్నీ ప్రాబ్లం అయినా ముట్టండి స్వస్థపరచండి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి రామచంద్ర బ్రదర్ ని ముట్టండి ఆయనకు కావాల్సినటువంటి స్వస్థత మీరు దయచేయండి సురేష్ బ్రదర్ ఐసిఏలో ఉన్న ప్రభ ఆయనకు కావాల్సిన స్వస్థత మీరు దయచేయండి నాయన అదేవిధంగా ప్రిమ్లత సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ విషయంలో ప్రార్థిస్తున్నాం వైరల్ ఫీవర్ నుంచి ప్రభ సంపూర్ణ విడుదల దయచేయండి తండ్రి మరి అదేవిధంగా ప్రభ ఉద్యోగం కోసం ప్రార్థిస్తున్నటువంటి రూపస్ బ్రదర్ గురించి స్వరాజ్ బ్రదర్ గురించి ప్రార్థిస్తున్నాం ఆయన కార్యం జరిగించండి ప్రభా అతని ఉద్యోగం ఎంత నీకు తెలిసే ఉన్నది ప్రభా జీవనోపాధిని దయచేవాడవు నీవేనా తండ్రి ప్రభా ప్రతి ఒక్క కన్నీటిని తుడ్చి వాడవు ప్రతి ఒక్క వ్యక్తికి ఆదరణ దయచేవాడవు నీవేనాయన డిసపాయింట్మెంట్స్ లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను ప్రభాన తండ్రి నువ్వు ధైర్యపరచమని ప్రభా సంపూర్ణ నెమ్మది దయచేయమని ప్రార్థిస్తున్నాం కావ్య సిస్టర్ గురించి ప్రార్థిస్తున్నాం ప్రభ వాళ్ళ ఫ్యామిలీ గురించి ప్రార్థిస్తున్నాం నా తండ్రి ప్రభ సంపూర్ణ రక్షణ కార్యం జరిగించండి ఆ గృహంలో వారి శుద్ధాత్మ దిగిరామని ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్క బిడ్డను అక్కడ ముట్టండి ప్రతి ఒక్కరిని బలపరచండి ఆదరించండి నా తండ్రి ప్రభ రక్షణ కార్యం జరిగించండి ఆమె భర్తను ముట్టండి నాయన అదే విధంగా నా తండ్రి ప్రభ మరి రేణుకా సిస్టర్ వాళ్ళ హస్బెండ్ గురించి అదేవిధంగా మనోజ్ బ్రదర్ వాళ్ళ వైఫ్ గురించి ప్రతి ఒక్క బిడ్డ గురించి ప్రార్థిస్తాం కళ్ళం బైబుల్ ప్రాఫిటిక్ మినిస్ట్రీలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ గురించి ప్రభా మొర పెట్టుకుంటున్నాం అతని ప్రతి ఒక్క బిడ్డ విషయంలో మీరు అతని మీరు ఆదరణ దయచేయండి స్వస్థత దయచేయండి ఉద్యోగం దయచేయండి నెమ్మది దయచేయండి కుటుంబంలో కావాల్సిన అవసతులు తీర్చండి ప్రభా ప్రతి ఒక్కటి మేము అడగక మునిపే నీకు తెలిసి ఉన్నాయి అయినా సరే మేము నీ సన్నిధికి వచ్చి మొరపెట్టుకుని నీ సన్నిధిలో ప్రభా నీకు సమీపంగా ఉండి తండ్రి నేను నా మనసారా ఆరాధించుటకు ప్రభా మాకిచ్చిన సమయం కొరకు బలు ఈ విజ్ఞాపనలు అన్నింటినీ కూడా ప్రభా మీరు ఆలకించమని ప్రతి ఒక్క జవాబును మీరు దయచేయమని ఏసే ఆటంక పరుస్తున్నటువంటి ప్రతి విధమైన అంధకార శక్తులను ఏసు శక్తిగలను బంధిస్తున్నాను కృపగల ప్రభ ప్రతి గృహంలో నా తండ్రి పరిశుద్ధాత్మ కార్యం జరిగించండి అగ్ని కంచె వేసిన ప్రతి కుటుంబం రెక్కల చాటిన భద్రపరచుకోనమని ప్రతి విజ్ఞాపనను ఆలకించి సహాయం చేయమని ప్రతి ఒక్క బిడ్డకు కావాల్సినటువంటి అవసరాలను తీర్చమని మా బలహీనతలు అన్నింటినీ కొట్టివేసి మమ్మల్ని బలపరచమని ఏస పరిశుద్ధ నామంలో శక్తిగల నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఫ్రెజ్ రోడ్ ఫ్రెజ్ రోడ్లబడుతున్నారా సౌండ్ సుదూమ్ దేవ మీ చిన్న గుంపురి జ్ఞాపకం చేసుకుని పర్శున దేవ ప్రతి వాక్యం ఆ ఉద్యోగం నాటపడాలా ఆత్మీయంగా ఫలించాలా ఆత్మీయంగా ఆత్మీకి ఎదిగాల జ్ఞానంభ బుద్ధి జ్ఞానం సరస్వతం మీ దగ్గర దాగి ఉన్నాయి ప్రభాగ్ను నెరవేర్చని నాదివానికి ఇంతవరకు నడిపించిన యశ్వరీ స్వతం యశ్వర రామచంద్ర జ్ఞాపకం చేసుకోండి వాళ్ళ కుటుంబం జ్ఞాపకం చేసుకోండి ఆ సిల్వల ప్రభావం మీరు రక్తం కార్చింది ఆ రక్తంలో ప్రాప విడుదల ఉంది ఆ రక్తం వాళ్ళ ఉదయంలో రావాలా దైవ క్యాన్సర్ అని గద్దించి ఆ పురుగులని నిశక్తి ధర అర్థం ధర దాన్ని క్యాన్సర్ వేసిన వాళ్ళు మంచి ఆకలి కలగాల ఎప్పుడైనా వాళ్ళ ఆత్మ రక్షణ పొందాలా మీరే కాని నా దీపానికి శుతం ఏసు ప్రభా సంప్ర ఏ శక్కినా విడుదల ప్రకటించను ఆ కుటుంబంలో నీ వెలుగు ప్రకాశం చేయండి వాళ్ళు చేసిన వ్యతిరేకం పాపం శాపం తీసేయండి దేవుడి జీవితంలో తిరిగి వచ్చి సాక్ష్యం చెప్తాను సాధించని నా పరిశుధానికి పొందాలి కావాలి రమ్మకి జ్ఞానం స్వస్సపరచని కుటుంబంలో కష్టం నష్టం తీసి ఆ కుటుంబం తప్ప నీరైతే నీకు తెలుసుకుంటే జ్ఞానం తెచ్చని నా దీవానికి శుతం ఇంకొచ్చిన పాపంటి స్వస్పరిచి ఆరోగ్యం తెచ్చని అలలిగా సంపన విడిపించి కుటుంబంలో నిమ్మది శాంతి దైచ్చేయండి నా దీవానికి సుతం ప్రేమ కుటుంబం జ్ఞాపకం చేసుకోండి ఆ ఫీవరేజ్ సైతాం దెయ్యాలు కాల్చి దురాత్మను కాల్చేసి కుటుంబంలో వెలుగు ప్రకాశ చేయండి అలలిగ మిస్వసత ఇచ్చండి ఆత్మ తెరవండి ఆత్మరక్షణ మన నడిపి సరస్వత నడిపించి సంపన విడిపి విడి నా దీవానికి సుతం ఇంకొకరి ఆయుస ఉన్నాడు ఆయుస బయటకి తీసుకెళ్ళండి సమస్య మీ పరిస్థితి గాలి ధరలు శ్స్సపరిచని ఆయన వి రక్షణ దాని సైతాం దేలు రూప ద్వారము తాకని బలం దక్తి దచ్చని మీ సేవలో వాళ్ళ వల్ల ఎక్కువ ప్రార్థన ఉండాలా మీ జ్ఞానం మంచి ఎక్కువ జాబ్ దాని దేవుడు అడిగితేస్తున్నాం అలలియ రూపశ్వరుల ప్రభా అలలిద మన శిస్థుల గొంతు ముట్టి స్వస్సపరచని పతి త్రోదింపేషన్ తొలగించి దయ్యాన్ని కాల్చి కాల్చేసి నీళ్ళకి సాయం చేసి వావు మంచి దయ విడుదల అలలియా నాదివానికి శ్రోతం చేస్తాం అలలియా మన తన చేసిన మన శివరాజ్ బ్రహ్మట్టని పలు జ్ఞానం తెచ్చని ఆత్మీయ బలవంతు కావాలా విశ్వాసం తెలియజేయాలా అలాగే జాబ్ ఎక్కువ మీరు నడిపించి ఇంటర్వ్యూలో ప్రభా మంచిగా జాబ్ సాధించండి మంచి ప్యాకేజ్ రావాలా అలాగే ఆ సిస్టర్ విక్యాలిటీ వాడుకొని సైతాన్ని బంధించండి రేణు కామంటీకి పలు జ్ఞానం తెలియచ్చని ఆత్మీయ తెచ్చని స్వస్థపరిచని ఆ కుట్లు త్వరగా ఆరిపోవాలా సంప్రదల ప్రభా మీరు స్వస్థపరిచని నువ్వు తప్ప ఎవ్వరులేరు మెడిసిన్ రక్తం విశ్వాసం నడిపించి వాక్యం వ్యక్తులు సాయం చేసి సైతం చెప్పి బంధించండి నా దివా మన చేత యేసు ప్రభా మన దిలి మంది ప్రే చేస్తున్నారు చెప్పుమని ప్రే చేస్తున్నారు ఒక నేను మర్చిపోతే వాళ్ళందరు కుటుంబం స్వచ్ఛపరచండి కుటుంబంలో ఆదరణ ఇచ్చండి అలాగే ముఖ్యమంత్రి నీకు తెలుసుకోవాలా నీకు మహిమపరచాలా ఇదూ ప్రభావ నీ దగ్గర సాక్ష్యం చెప్పాలా ఎన్నో కార్యం మీరు మా ప్రార్థన అందుకు సూత్రాలు ఇస్తున్నావు అలాగే ఈ రాత్రి వేల మంచి నిద్ర తెచ్చేసి మాకు సిద్ధపరచుకోండి అలాగే మా కుటుంబం ప్రభా ఈ కుటుంబం చిన్న ఫ్యామిలీ ఈ గుంపుని దీవించి ఆశిలో దీవించి రాక సిద్ధపరచుకుని ప్రభుత్వ ప్రభు లోకరక్షకుడు గల తండ్రి మా బాధలు కష్ట సుఖములు తెలిసిన తండ్రి జీవ ప్రభువ మాలో ఉన్న పాపములన్నీ మన్నించండి ప్రభువ మాలో ఉన్న సైతాన్లు తరిమి కొట్టండి ప్రభు మీ సేవలో ఉన్న ప్రతి ఒక్కరిని రక్షించండి ప్రభువ మేము మీ సేవ మీ సేవ చేయడానికి మా అందరికి బలమైన ఆరోగ్యాన్ని ప్రసాదించు ప్రభు మా పిల్లలందరికీ సంపూర్ణ ఆరోగ్యములతో కాపాడి ప్రభు క్రిస్తునామంలో రాజస్థానం తండ్రి ఆమె సమాధానం శాంతి ఇక్కడ కూడొచ్చిన ప్రతి బిడ్డకు ముఖ్యంగా కెబిఎం టీం నుండి ప్రతి ఒక్క బిడ్డకు ఇప్పుడు నెల సదాకాలం తోడైన్ గాక ఆమెన్